మా నిర్భగవత్పాదశంకరకర మనసి ప్రతిష్టిత మనో మే వాచి ప్రతిష్ట వేదస్ ఆస్థ మా ప్రాసీ అనైనాధీకేన హోరాత్మాన్ సందా రతీష్యా దిష్యామి తన్మా శాంతిశాంతిశాన్ని ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్టం ప్రజ్ఞానేత్రోక ప్రజ్ఞాప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ ఇంతకు ముందు మంత్రంలో వచ్చిన ప్రజ్ఞకు అర్థం వేరు ఈ మంత్రంలో ఉన్న ప్రజ్ఞ అర్థం వేరు అది ఒక అనొక అంతఃస్కరణ వృత్తి అంతఃస్కరణ వృత్తయ అది హెడింగ్ పెట్టించారు అది వేరే వీటి బ్రహ్మ అంటున్నారు అంటే ఇక్కడ ప్రజ్ఞాన ప్రజ్ఞానం అన్న ఒకటే ఓకే ప్రజ్ఞాననేకహారణానికి డ్రాప్ చేసి ప్రజ్ఞానే త్రోలోకహారినట్టుగా మనం అర్థం చేసుకోవాలి భాష గారు ఏమంటున్నారు ప్రజ్ఞప్తి ప్రజ్ఞా నీతే నేనా ఇది నేత్రం ప్రజ్ఞానేత్రం ఎస్సేట ఇదం ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే బ్రహ్మణే ఉత్పత్తి స్థితి రకాలేషు ప్రతిష్ఠితం ప్రజ్ఞాశ్రయంర్థ అంటే లోకమునకు ఆశ్రయము ప్రజ్ఞ మామూలుగా ఈ వాళ్ళు ఇళ్ళు కట్టేప్పుడు వాళ్ళ ఇళ్ళకి ఆశ్రయం ఏమనుకుంటారు ల్యాండ్ అనుకుంటారు ఈ బోట్లో నడిపి వాళ్ళు బోట్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ బోట్లోనే ఉంటారు బాంబేలో అక్కడ ఉన్నారు బోట్ పీపుల్ ఉంటారు ముఖ్యంగా ఈజిప్ట్లో నైల్ పీపుల్ అని ఉన్నారు వాళ్ళకి రోడ్డు మీద వాళ్ళకి ల్యాండ్ మీద వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళు బోట్లోనే బతుకు వాళ్ళు బతుకుంటారు ఆ బోట్ నైల్లో ఉంటుంది రీట్ రోడ్డు దిగుతూ ఉంటారు వాళ్ళలో ఎవడైనా కూరలో కొనుక్కున్నకు బయటికి దిగి వెళ్తాడు వాళ్ళ పిల్లలందరూ కూడా స్కూల్ టైంకి ఒడ్డు దగ్గర దింపితే వాళ్ళు ఒడ్డు మీదకి పోయి స్కూల్కి వెళ్తారు నైల్ పీపుల్ అని ఉన్నారు ఈ విధంగా అన్ని దేశాల్లోనూ ఉన్నారు వీళ్ళందరికీ ఆశ్రయం ఏమనుకుంటారు వాళ్ళు నీళ్ళు అనుకుంటారు ఈ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఉంటుంది దాంట్లో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆశ్రయం ఏమిటనుకుంటారు స్పేస్ అనుకుంటారు ఎవరికి అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటారు కానీ మీరు ఆలోచించండి జాగ్రత్తగా మీకు ఆశ్రయము మీ తెలివి మీ తెలివి కాదు తెలివి ఆ తెలివికి మీరు చెందినవారే తప్ప మీకు చెందినది కాదా తెలివి ఇప్పుడు నా ప్రాణము అంటాడు నా ప్రాణమా ప్రాణమునకు వీడికి చెందినవాడా తెలుస్తోంది కదా తేడా కాబట్టి తెలివి ఉంది ఆ తెలివియందు నేనున్నాను అప్పుడు జగత్తున్నాను అంతవరకు ఏదీ లేదు కాబట్టి ప్రజ్ఞయే సర్వమునకు ఆశ్చర్యము ప్రజ్ఞా నేత్రోలోక పూర్వవత్ ప్రజ్ఞాకి క్షుర్వా సర్వే లోక ప్రజ్ఞాప్రతిష్ట సర్వస్వ జగ తస్మాత్ ప్రజ్ఞానం బ్రహ్మా అనంతరం అయిపోయింది ఇంకా ఉంది తదేతత్ ప్రత్య సర్వోపాధి విశేషంధి సత్ అది ఈ ప్రజ్ఞ ఏది గలదో ప్రజ్ఞానము ఎరుక అది ఏది గలదో అది సత్తు కూడా అది ఏ సత్ అది ఏ చి అది ఏ సత్ ఓకే అని అలా చెప్పచ్చు లేదా ఈ ప్రజ్ఞ అట్టి ఈ ప్రజ్ఞ ప్రజ్ఞానము సకల ఉపాధి విశేషములను తీసివేయబడినదయ్యి అని అర్థంలో కూడా సత్మని చెప్పచ్చు తీసివేయబడినదిగా అయ్యి అప్పుడు నిరంజనం అవుతుంది అని అలా కూడా చెప్పచ్చు ఓకే ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ ప్రజ్ఞానమును ఆ ఎరుకనుందలి సకల విశేషములను త్రోచిపు సవలను ప్రత్యమిత సర్వ విశేషము దానికి ఆనందగిరికారుడు అందంగా రాసేయడం అనిపించింది నాకు ఆ ప్రత్యమిత సర్వవిశేషం అనేదానికి ఆనందగిరి కాదు విష్ణుదేవానందగిరి గారు టీక ప్రత్యం అభావం ఇత గత ప్రత్యం ఇత కదా ప్రత్యమిత ప్రత్యస్థం అంటే పూర్తిగా అభావము అర్థం లేకుండా పోవడం ఇక అంటే పొందినది కాబట్టి ప్రత్యం ఇత అంటే లేకుండా పోయినటువంటి విశేషం సకలములైన ఉపాధుల యొక్క తేడాలు గలది ఇప్పుడు కృష్ణలు పక్కన ఎర్రటి పువ్వు పెడితే రూబీలా కనపడింది పచ్చని పువ్వు పెడితే టోపస్ లా కనపడింది టోపస్లో మరొకటం అలా ఓకే గ్రీన్ పువ్వు పెడితే పక్క లాగా కనపడింది ఇవన్నీ తీసేస్తే ఎలా కనపడుతుంది స్వచ్ఛమైన క్రిష్టల్లాగా ఉంటుంది ఆ రకంగా ఆ ఎరుక ఎన్ను బుద్ధి కట్టి ఆ బుద్ధిలో ఉండే దానికి తగిలిస్తే వాటిని ఉపాధులు తగిలిస్తే ఏమవుతుంది సంజ్ఞానం విజ్ఞానం విజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞప్తి ఈ అవుతుంది ఆ విశేషములను అంతేకాకుండా ఈ లోకాలన్నీ కూడా అదే అవుతుంది ఆ విశేషములన్నిటినీ ఆ ఉపాధులన్నిటినీ తీసేస్తే విశేషములన్నీ పోతాయి మనం కష్టపడి సంజ్ఞానం అంటే విజ్ఞానం అంటే ఏమిటి ప్రజ్ఞానం ఆజ్ఞానం అంటే ఆ తేడాలని మనం కష్టపడి తెలుసుకున్నాం అవన్నీ ఎంతవరకు రిలవెంట్గా ఉంటాయి ఆ ఉపాధులను అంతకట్టినంతవరకే రిలవె రిలవెంట్గా ఉంటాయి ఉపాధులను అన్నింటినీ తీసేస్తే లేకుండా చేసేస్తే విశేషాలన్నీ తొలగిపోతాయి తొలగిపోయి విశేషాలు అన్ని ఉపాధులను బట్టి వచ్చే సర్వ విశేషములు అనగా అనేక సర్వములైన తేడాలు పోతాయి పోతే అప్పుడు అది ఏమవుతుంది ఓకే నిరంజనం అంటే దోషములు లేనిది అవుతుంది అంజనం అంటే దోషం ఓకే నిరంజనం నిర్మాయం అంటాడు మంచి బాగా రాశాడు విష్ణుదేవాలే హైదరాబాద్ గణపతి అన్నిటికంటే పొడవైన గణపతి అన్నది నేను హైదరాబాద్ వచ్చినప్పుడు లేదు తర్వాత శురు అయింది నేను ఆశ్చర్యపోయిన నుంచి ఇది కొత్తగా ఇది లార్జెస్ట్ గణపతి అనే ఒకటి అని అనుకున్నా ఆ మొదలుపెట్టిన ఏడాది కూడా గుర్తుంది నాకు అంటే జనరల్గా సెవెంటీస్లోనే ఎప్పుడు మొదలుపెట్టారు ఆ తర్వాత ఖైదరాబాద్ గణపతి లడ్డూ పెద్ద వచ్చేసి అమ్మడం పది పదిహేను ఏళ్ల క్రితం ఒరిజినల్ మిశ్చీఫ్ మ్యాటర్స్ ఇదంతా మిశ్చీఫే ఎందుకు పెద్దది ఎందుకు లడ్డు ఎందుకు ఇదంతా మిశ్చీఫే కదా ఎక్కడో ఒకడు మొదలు పెడతాడు మొదలు ఎనీవే ఇదంతా మాయా కపటము ఈ కపటములు ఏవి కూడా పరమాత్మ ఈ ఉపాధులను బట్టి వస్తాయి కపటములు ఇవేవి కూడా పరమాత్మ శుద్ధ చైతన్యం ముందు ఉండవు నిరంజనం అంటే కాటుక కాటుక దేనికి గుర్తు మాయకు గుర్తు అది అంజనం కాటుక అంటే మాయ ఈ ప్రపంచమైన మాయ అది ఏమి ఆ శుద్ధమైన ఏరుక ఎందు ఉండదు నిరంజనం తర్వాత నిష్క్రియం ప్రపంచం అంటే చలనాత్మకముగా ఉంటుంది క్రియాత్మకముగా ఆ క్రియలేవి ఆ ఎరుక ఎందు ఉండవు నిన్న పాఠం అంతా అదేగా క్రియ అది ఎరుక తప్ప దాని ఎందుకు క్రియలు ఉండవు అని నిన్న పాఠం అలాగే ఉందా ఏకం అంటే ఒకటి ఒకటి అనేప్పటికీ రెండు మూడు అలాంటివి ఒకటి కాదు ఇది వన్ ప్లస్ వన్ టూ వన్ ప్లస్ టూ త్రీ అలాగంటే ఒకటి కాదు రెండవది లేని ఒకటి ఏకము అర్థమైంది ఓకే అంటే నువ్వు వన్కి ఎన్ని కలిపినా వన్గానే ఉంటుందని ఆ వన్కి నువ్వు ఎన్ని కలిపినా కూడా అది వన్ ఏ వన్ ఏ అవుతుంది ఓకే ఇప్పుడు మట్టి తీసుకొచ్చి వంద కుండలు చేస్తారు ఏమిటది మట్టి వండ ఇంకో వంద కుండలు చేశావు అప్పుడు ఏమిటి మట్టి ఇంకో వంద కుండలు యాడ్ చేశావు కదా అంటే అది మట్టి కాకుండా పోతుంది అటువంటి దాన్ని ఏకం అర్థమే నేతి నేతీతి సర్వ విశేషాపోహ సంవేద్యం ఇదే వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి సంవేద్యం అంటే అనుభవమునకు వస్తుంది అది చక్కగా అనుభవానికి వస్తుంది తెలివి అది ఎరుక దాన్ని అనుభవం నుంచి దూరంగా ఊహల్లో కట్టక్కర్లా అది మీ స్వరూపంగా మీకు అనుభవానికి వస్తుంది ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలిసిన మీరు నిరాదరణ నిరాకరణ చేసినట్లయితే ఉపాధులనన్నిటినీ నిరాకరణ విశేషములనన్నిటినీ నిరాకరణ మీరు చేయగలుగుతారా చేయొచ్చు మీరు అలాంటి నిరాకరణ చేయొచ్చు నిరాకరణ చేసినప్పుడల్లా ఒక ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కులము నిరాకరణ అయిపోయింది ఆశ్రమము నేను ఈ ఆశ్రమం వాడిని ఆశ్రమం వాడిని అదే నిరాకరణ అయిపోయింది వయస్సు నా వీళ్ళందరూ కుర్రాడు నేను పెద్దవాడిని అది నిరాకరణ అయిపోయింది ట్వంటీ పీ నేను ఎక్కుతా నేనే పొరవాలే ఇదో కింద ఎక్కుతా వయస్సుతో సంబంధం లే అదే నిరాకరణ అయిపోయింది భావము నిరాకరణ వర్గము వర్ణము దేశము అది కూడా నిరాకరణ అయిపోయింది పేట్రియాటిజం లేరు నేషనలిస్టిక్ సెనిటిసిజం లేరు అది నిరాకరణ అయిపోయింది గురువును నేను అది నిరాకరణ అయిపోయింది నేను ఎప్పుడో ఆచార్యాన్ని పేరు పెట్టుకోలేదు అదే నిరాకరణ అయిపోయింది కాబట్టి అది ఆ స్టేటస్ ఏదైనా పెట్టుకుంటే అది నిరాకరణ అయిపోయింది ఇంకా ఈ దేహము నిరాకరణ అయిపోయింది ఈ మనస్సు ఈ మనస్సు ఏవో భావాలు ఉన్నాయి ఇది ఈ ఐడియాలజీలు ఐడియాస్ అవేమీ లేవు నో ఐడియాలజీ ఈ ఐడియాలజీ కూడా కల్పిటమే అది కూడా నేడాకరణయిపోయింది ఇక ఇంకా ఏది మిగిలింది ఏది మిగిలింది నాకేమీ మిగిలినట్టు కనపట్టలేదు నా గురించి చెప్పట్లేదు ఆ విధంగా విశేషములనన్నిటినీ అపోహ అభావం మిగిలింది అంటాడు శూన్యవారి అభావం మిగిలింది ఇక్కడ ఒక పదం ఉండలదు అభావ ఉపలక్షితం బ్రహ్మ అభావం గౌరవం సామానంతా తీసేస్తే ఏం అభావం మిగిలింది కొంచెం ఆలోచించి ఓహో అభావం కదా అభావం చేత సూచన ఆకాశం మిగిలింది అని చెప్పాల్సి ఉంటుంది ఈ సమాన్లన్నీ తీసుకెళ్ళి బయటపడేశారు అనుకోండి లోపల అభావం మిగులుతుందా ఆకాశం మిగులుతుందా ఆకాశం మిగులుతుంది ఆకాశంలోకి రావడానికి అభావము ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఉపాధి విశేషములనన్నిటినీ తీసేయగా ఏ అభావము అభావము చేత ఉపలక్షితమైన శుద్ధ చైతన్యం మీరు ఈ అభావోపలక్షిత శుద్ధ ఆగిపోతే ఆగిపోవడమే శాంతి శాంతి అంటే ఆగిపోవుట కళ్ళారిపోవుట అంటే ఇప్పుడు ఉన్నది అభావమా నేనా నేను ఉన్నా యథార్థమైన నా స్వరూపం కాబట్టి శాంతి అంటే అశాంతి అభావ ఉపలక్షిత శుద్ధ చైతన్యమునకు శాంతి అనిపేరు ఆ ఉపలక్షిత చైతన్యం దాన్ని పట్టుకుంటే వేదాంతం అవుతాడు అది వద్దాయా మళ్ళీ ఉపలక్షితం చైతన్యం ఎందుకుది శూన్యమే తత్వము మళ్ళీ మళ్ళీ ఇంకోటి పెడుతున్నాం ఇప్పుడు అన్నీ వదులుకుని వదులుకొని వస్తే మళ్ళీ నేనైతే గమ్ముని కాదన్నాను ఎందుకంటే అన్నింటినీ మొదలుగొట్టు వదలగొట్టు వదలగొట్టేయి అంటూ వేటిని మొదలగొట్టారు వేటికైతే వీడి నర నరాల ఎముకలకు కూడా పట్టేసిన భావజాలము కలదు దాన్నంతరే వదలగొట్టే ఇంకా నాకేమో వద్దునో శూన్యమే తత్వము అభావము ఆ నథింగ్నెస్లో నేను ఉంటాను నథింగ్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్లో హ్యాపీనెస్ ఉందా స్లీప్ బాగుందా లేదా బాగుంది నథింగ్ నెస్ స్లీప్ అంటే నథింగ్ నెస్ బట్ ఇది రౌండ్ విత్ నథింగ్ నెస్ ఐ విల్ స్టే విత్ నథింగ్ అని వాళ్ళు అలా ఉండిపోతారు వాళ్ళని మీరు తప్పు ఏమీ లేదు దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసే వాళ్ళకంటే వాళ్ళు పది లక్షల రేట్లు మేలు వాళ్ళలో తప్పు అలా నథింగ్ నెస్లో ఉంటాడు వాళ్ళు వేదాంతులు ముఖ్యంగా శంకర్లు ఏమన్నారంటే అభావంలో ఉంటాను అన్నవాడు ఒకటి ఉంటాడా లే ఉండడా అభావమే తత్వము అనేవాడు ఒకటి ఉంటాడా ఉండడా అభావం అనేది తెలుస్తుందా తెలియదా అని అడిగారు ఆయన తెలియదు అంటే ఇంక నువ్వు ఎందుకు మాట్లాడతావు దాని గురించి నోరు మూస్తాం అది సిద్ధించదు తెలియకపోతే సిద్ధించదు కాదు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఆ ఎరుట నేను కాబట్టి అభావము చేరుక ఉపలక్షితమవుతుంది అని వేదాంతులు చెప్తారు ఇంట్లో వేదాంతులు చెప్పే మాట బాగుంది దాన్నే మీరు పాటించాలి అలాగ ఒక రకమైన విధి కూడా గలదు అస్థీత్యేవోపలబ్ధవ్య ఆ ఉపలబ్ధి అని పెట్టుకో తప్ప నాస్తి అని పెట్టుకోవద్దు అని ఉపనిషత్తు మనకి బోధిస్తోంది కాబట్టి మనం అస్థి ఇంకేదో ఉపలక్షత చైతన్యం సర్వశబ్ద ప్రత్యయా గోచరం ఆ చైతన్యానికి ఏదైనా ఒక శబ్దం ఒక పేరు పెట్టండి నో అది పేరుకు విషయము కాదు దాన్ని ఎలా ఊహించుకోవాలో చెప్పండి నో అది బుద్ధి సంకల్పమునకు ప్రత్యయము అంటే థాట్ దానికి విషయము కాదు అంటే ఎక్కువ వాచం నడుపుతుంటే అప్రాప్త్యమసా సహి అందరూ చెప్పింది అందరూ మీకు అందరికీ అలవాటు అయింది తట్ అంటే ఆత్మజ్ఞానం ఇంతవరకు చెప్పింది ఏమిటి ఏ ప్రజ్ఞానము కలదో ఆత్మజ్ఞానము అంటే ఏ రుక తట్ అత్యంత విశుద్ధ ప్రజ్ఞ ఉపాధి సంబంధేనా సర్వజ్ఞం ఈశ్వర సంజ్ఞం భవతి ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఆయన ఇప్పుడు ఆ ఎరుకుందనుకోండి ఆ ఎరుక మనుష్యదేహముతోటి మమేకమై మనిషి వెనబడుతుంది మనుష్యదేహం పుట్టిన ప్రాంతంతో మమేకమై పంజాబీ మద్రాసే అనబడుతోంది పుట్టిన గృహములోని కుల భావనతో మమేకమై బ్రాహ్మణాక్షత్రి అనబడుతోంది పుట్టిన ప్రాణ పుట్టిన ప్రదేశం యొక్క దేశభావనతో అంకేతమై ఇండియన్ డచ్ మ్యాన్ యూరోపియన్ అనబడుతోంది అన్ని పేర్లు వస్తున్నాయి ఆ ఇంకా ఉపనిషత్తుల్లో వస్తే ఈశ్వరుడు హిరణ్యముడు విరాట్ సూత్రాత్మ బ్రహ్మదేవుడు విష్ణు శివుడు ఈ పేర్లన్నీ కూడా ఆ ఉపనిషద్వాంగ్మయంలో ఉండే కొన్ని పేర్లని ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు ఆ ఎరుకకి శుద్ధమైన తెలివి ఇంటెలెక్ట్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ఎరుకకి విశేషమేమీ ఉండదు ఇంటెలిజెన్స్కి విశేషం ఉంటుంది ఎరుకలో విశేషమే ఉండదు ఇంటెలిజెన్స్లో విశేషమేముంటుంది సర్వమును తెలియగలిగే శక్తి అనే విశేషం దాంట్లో దూరింది ఎనుకలో అది ఉండదు సర్వమును తెలియగలిగే శక్తి అనేదే ఉండదు అటువంటి శక్తి దానికి ప్రజ్ఞ అని పేరు ఈ ప్రజ్ఞలో కల్తి మోసం కపటం మాయా పెట్టారనుకోండి అటువంటి ప్రజ్ఞ గలవాడు ఎవడవుతాడు జీవుడవుతాడు ఆ ప్రజ్ఞలో కల్తి మాయ కపటము అధర్మము సుతరాము లేవు అది శుద్ధమే ఉంటుంది అన్నప్పుడు అటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు ఈశ్వరుడు అవుతాడు సమష్టి ఈశ్వరుడు అంచేతనే దాన్ని ఏమన్నారంటే మలిన సత్వ ప్రధాన శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సత్వాలంటే తెలివి ప్రజ్ఞ అంటే తెలుసుకునే శక్తి శుద్ధమైన తెలివి కాదు దీనికి ఎలా బంగారు శుద్ధమైన బంగారము ఆభరణాల బంగారము శుద్ధమైన బంగారం ఆభరణాలు చేయటానికి పనికిరాదు దాంట్లో ఒక రాగి కలిపితే అప్పుడు ఆభరణాలు చేయటానికి పనికి వస్తుంది శుద్ధమైన బంగారంతో ఆభరణం చెయ్యి అని మీరు అంశాలు వాడు నా వల్ల ఒకసారి మీరు అని మీరు నాకు రాజీ కలిపి పర్మిషన్ ఇవ్వాలి వన్ పర్సెంట్ రాగి నేను కలపాలి దాంట్లో కలిపితే అప్పుడు అది వ్యాల్యుయబుల్ అండ్ డక్టైల్ అవుతుంది అప్పుడు నేను చేయగలుగుతాను మీరు రాగి కలపద్దు అంటే ఎలా ముత్తుకుంటే విరిగిపోతూ ఉంటుంది వర్కౌట్ కాదు అన్నట్టుగా ఆ శుద్ధమైన ఎరుకతో సృష్టి రాదు ఆ శుద్ధమైన ఎరుకలో సృష్టికి సంబంధించిన సంకల్పము చేసి తపస్సు తపస్సుది తద్వారా సృష్టికి కావలసిన ఫిజికల్ ఫిజికల్ సృష్టి కావాల్సిన ఇంటలెక్చువల్ ఆ ఇంటెలిజెన్షియల్ స్ట్రక్చర్ అంతా పెట్టుకునే శక్తి దాంట్లో పెట్టాలి పెడితే నుంచి సృష్టి వస్తుంది దానికి ప్రజ్ఞ అని పేరు ఈ ప్రజ్ఞాపనం ఎన్ని రకాలుగా మన ప్రాణం తీస్తున్నారో చూడండి ఎస్నో మంత్రంలో ప్రజ్ఞా ప్రజ్ఞానం రెండు ఒకే గరిజన మంత్రంలో ప్రజ్ఞ అంతఃస్కరణ వృత్తులలో ఒకటిగా వాడారు ఇప్పుడు మళ్ళీ శంకర్లు దాన్ని ఇంకేదో పద్ధతిలో ఆయన వాడుతున్నారు కాబట్టి ఆ ప్రజ్ఞానము అత్యంత విశుద్ధ ప్రజ్ఞ సర్వ శుద్ధమైన ప్రజ్ఞ అంటే రాస్తాడు మాయా మాయా శక్తి నేను మాయా అన్న శుద్ధ సత్వ ప్రధాన అని రాసుంటే నేను చెప్పింది బెటరు శుద్ధ సత్వ ప్రధాన మాయాశక్తి శుద్ధ సత్వ ప్రధానం అవిద్య జీవుని యొక్క అవిద్య మలిన సత్వ ప్రధానం అంటే సత్వం తక్కువను తమో గుణం ఎక్కువ ఉంటుంది విశుద్ధానుంది విశుద్ధమాయ అంటే దాని ఆ మాట కాబట్టి ఆ మాయాశక్తి అంటే ఇంటెలిజెన్స్ అని పేరు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ దా అది ఆ విశేషం పెడతాడు ఉపాధి అంటే విశేషం దానానిలో ప్రతిఫలించే శుద్ధ చైతన్యం అవుతుంది ఆ ఉపాధి యొక్క సంబంధం పెట్టేప్పటికీ అది సర్వమును తెలుసుకుంటూ ఉండే తత్వం అవుతుంది అది ఈశ్వరుడని పేరు జారి బొమ్మలు తీసేసి చేతులు కళ్ళు అలా పెట్టకూడదు అత్యంత విశుద్ధమైన ప్రజ్ఞ యొక్క ఉపాధి ప్రజ్ఞ అనే ఉపాధితో సంబంధం పెడితే అప్పుడు ఆ ఎరుకేమవుతుందో తెలిసినా సర్వము తెలిసినది అవుతుంది ఇన్ ఇట్ సెల్ఫ్ అది సర్వము తెలుసున్నది కాదు ఏది తెలుసు ఇట్ ఈజ్ ద నోయింగ్ నెస్ ఇన్ ఉచ్ దేర్ ఈజ్ నో నోయింగ్ అది ది బెస్ట్ డిస్క్రిప్షన్ ప్రజ్ఞానమునకు ద నోయింగ్నెస్ ఇన్ విచ్ దేర్ ఈజ్ నో నోయింగ్ అది ప్రజ్ఞానం దానికి విశేషం పెట్టారు నోయింగ్ ఎస్ ఇన్ ఇన్ నోయింగ్ ఎవ్రిథింగ్ ఈజ్ అసోసియేటెడ్ అని పెట్టితే అది ఈశ్వరుడనే పేరు వచ్చింది దానికి సర్వసాధారణావ్యాకృత జగద్బీజ ప్రవర్తకం నియంతృత్వాత్ అంతర్యామి సంజ్ఞం దేనికి నిద్రదృష్టాంతం నిద్ర అవండి జాగ్రత్త వ్యవస్థ మీరు వేరు మీరు వేరు మీరు వేరు మీరు వేరు నాది వేరు నిద్ర మీ నిద్ర మీ నిద్ర మీ నిద్ర మీ నిద్ర నా నిద్ర వేరు వేరే ఒకట ఒకటి సర్వసాధారణమైన నిద్ర నిద్రలో మీ జాగ్రత్త ప్రపంచమంతా కూడా ప్రకటము కాకుండా నామరూప వ్యాకరణం అనేది లేకుండా ముద్దకట్టి ఉంటుంది మీకు అంతే మీకు అంతే మీకు అంతే నాకు అంతే కాబట్టి నిద్రలో ఉన్నటువంటి ఆ జగత్కారణము జగద్బీజము అది అవ్యాకృత నామరూపాత్మకము కాబట్టి దానికి అవ్యాకృతము అని పేరు పెట్టారు అదే జగత్తు పుట్టడానికి అదే హేతువు విత్తు జగద్బీజము అయితే అది జడము అది జడము దానంతటి అదిగా జగత్తు కింద పుట్టాయి సిద్ధాంతం అవుతుంది ఇక్కడ ఆ చెడమును ప్రవర్తిల్ల చేసే చేతనం ఉండాలి సర్వం చేతనము ఇక్కడ ఆ అటువంటి సర్వ సకల ప్రాణి సాధారణమైన అవ్యాగృత నామరూపాత్మకమైన నామరూపాత్మక జగత్తున మిత్తు అయిన మాయాశక్తి ఏదిగలదో దానికి దాని మూలమునందుండే దానికి ఆశ్రయ ఆశ్రయమై దాని ప్రవర్తిల్ల చేస్తోంది ఈ శుద్ధ చైతన్యము అని మీరు ఆ శుద్ధ చైతన్యానికి ఒక విశేషం పెట్టారు ఆ విశేషం పెట్టినప్పుడు ఈ జగత్తునంతనే అదే నియంత్రిస్తుంది అవ్యాకృత రూపంగా ఉన్నదే జగత్తును నియంత్రిస్తుంది ఎందుకంటే మీ జాగ్రత్త అవస్థను నియంత్రించేది అవ్యాకృతమే అవ్యాకృతంలో ఏ సమాచారం నామరూపాత్మక బీజ రూపంగా ఉన్నదో అదే జాగ్రత్త వ్యవస్థలో ప్రకటన అంచేతనే నీ బీజం వేరు నా బీజం వేరు అంచేతనే నా జాగ్రత్త వ్యవస్థలు వేరువేరుగా ఉంటాయి అటువంటి అవ్యాకృతములనన్నిటినీ సర్వజన సాధారణమైన అవ్యాకృతావస్థలను ప్రకటింప అది సర్వజన సాధారణం అన్నారు తీసేయచ్చు వన్ అందరికీ సమానమేట కాదు దానిని నియంత్రిస్తూ దానిని ప్రకటింపజేసే ఒక శక్తి కలను ఆ శక్తితోటి మీరు ఉపాధి చేస్తే దానికి అంతర్యామి అని పేరు వస్తుంది అంతర్యామి సంజ్యం భవతి అంటే ఇప్పుడు మీరు చెప్పండి మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు నేనే నన్ను నిద్ర లేపాను అన్నానికి వీల్లేదు ఎందుకని నిద్ర లేచాక వస్తుంది నేను నిద్ర లేపక ముందు నేను లేదే లేని నేను అలా నిద్ర లేపుతుంది అలాగే డైలీస్ నిద్ర లేపుతుందని చెప్పకూడదు నిద్ర లేచాక అలాగే కొడుతుందని తెలుస్తుంది ఓకే మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు అంటే ఆ నిద్రావస్థను నియంత్రించేటువంటి ఒక మహాశక్తి అంతర్యాన్ని తలదు అదే నిద్ర లేపింది ఓకే అవును లేచి నిలబడ్డారు కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు అలా లేచి నిలబెట్టింది ఎవరు కాళ్ళ మనస్స ప్రాణమా అంతర్యాల అంతర్యా కాళ్ళే లేస్తాయి మనస్సే సంకల్పిస్తుంది ప్రాణశక్తే పనిచేస్తుంది కానీ ఇవన్నీ జడములు కాళ్ళు అంత మనస్సు ప్రాణము అన్ని జడములే చేతనానుగ్రహం నుండి ఇవేవి పనిచేయం కాబట్టి ఈ వీటిలో వీటికి పనిచేయటం అనేది ఏమి ఉండదు చేతనం యొక్క సన్నిధిలోనే ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఆ చేతనమునకు మనల్ని నిలబెట్టడానికి సహకరించిన చైతన్యమునకు అంతర్యామి అని పేరు అంతర్యామి సంజ్ఞం భవతి ఓకే ఇది ఈ పేర్లను ఒక కొలిక్కి తీసుకురావటం కొంచెం జటిలమైన సమాచారం తదేవ వ్యాకృత జగద్బీజభూత బుద్ధ్యాత్మాభిమాన లక్షణం హిరణ్య గర్భసం భూడం అవ్యాకృతమే వ్యాకృతం అవుతుంది అంటే నామరూపాలన్నీ వచ్చేస్తాయి గుట్టలు కొట్టమెంటే వచ్చేస్తాయి ఇప్పుడు మనిషికి నిద్ర లేస్తూనే నామరూపాలన్నీ వస్తాయి వాడి నామరూపాలు వస్తాయి వారికి పక్కవాడి నమ రూపాలు పక్కవాడికి వస్తాయి మనందరము కూడా సమష్టి హిరణ్య దర్భూమిలో నిలిచి ఉన్నాను కానీ మనస్సు మీ లోపల మనస్సు ఉంది కదా ఈ మనస్సు మీద సమష్టిదా సమష్టిది మీది కాదు దీనికి సింపుల్ ఆర్గ్యుమెంట్ ఒకటి చాలు లాంగ్వేజ్ లేకుండా మనస్సు ఉంటుందా ఉండదు లాంగ్వేజ్ లేని మనస్సు ఉండదు అంటే నవ రూపాలు కలిసి ఉంటాయి కదా రూపం ఉంటే మనస్సు నామం ఉంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ సమష్టియా వ్యష్టియా సమష్టి మీ లాంగ్వేజ్తో మీరు బతుకుతున్నారా అందరి లాంగ్వేజ్తో మీరు బతుకుతున్నారా అందరి లాంగ్వేజ్తో తర్వాత సివిలైజేషన్లో మీరు ఒక సివిలైజడ్ పర్సన్గా బతుకుతున్నారు కదా సివిలైజేషన్లో ఉన్నారు కదా లేకపోతే కథలో టాజ్యాంలాగా మీరు అటు అడవిలో లేరు కదా అక్కడ కూడా వాడుకు కూడా సివిలైజేషన్ ఉంది మనిషి సంఘజీవి సివిలైజేషన్లో బతుకుతారు సివిలైజేషన్ వ్యష్టియా సమష్టియా సమష్టి కాబట్టి మీరు వ్యష్టిగా సపరేట్ అయిపోయి లేరు వ్యష్టిగా ఉంటున్నప్పటికీ సమష్టిలో అవయవమై ఉన్నారు ఆ సమష్టిని మీరు మీ వ్యష్టి నుంచి సమష్టిని భావన చేయవచ్చు మీకు బుద్ధి ఉన్నది సమష్టి బుద్ధి కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటారు మీకున్న బుద్ధిని ఇంటెలెక్ట్ అంటారు కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ని ఉపాధిగా స్వీకరించినప్పుడు ఆ చైతన్యమునకే హిరణ్య అని పేరు వస్తుంది ఇప్పుడు చూసుకోండి తదేవ ఆ చైతన్యమే వ్యాకరణము చెందిన జగత్తు దానికి విత్తు అనదగిన బుద్ధి అంటే కాస్మిక్ బుద్ధి అది స్వరూపముగా అది నేనే అభిమానం పెట్టుకుని ఉన్నటువంటి ఆ రూపమును పొందుతుంది అది నేనే ఉపాధి అంటే అది నేనని అర్థం ఆత్మాభిమానం అనకే ఉపాధి అని వేరే పేరు అది నేనే అని అనుకుంటే దాని పేరే ఉపాధి అటువంటిది ఆ ఉపాధి లక్షణము దానికి పేరేం పెట్టారు హిరణ్య గర్భ అని పేరు పెట్టారు సింపుల్ గా చెప్పాలంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఓకే అంతర్యానం ఏమని చెప్పాలంటే కాస్మిక్ ఇన్నర్ కంట్రోలర్ ఓకే అప్పుడు ఇప్పుడు ఈశ్వరాన్ని కూడా అంటారు కాస్మిక్ ఈశ్వర ఇంకా కాస్మిక్ అక్కర్లా ఈశ్వర అంటేవా అంతరండోద్భూత ప్రథమ శరీరోపాధిమతి ఓకే ఉపాధి భూతం మన అక్కడున్న మూడు రోజు ఉపాధి మత్ విరా ప్రజాపతి సౌజ్ఞం భవతి అది అదే మళ్ళీ అదే పరమాత్మ అదే ప్రజ్ఞానం ఇప్పుడు అదేమైంది అంత రండ ఉద్భూత లోపల అంత అంటే లోపల ఓకే అంటే ఈ లోపలి ఈ లోపల ఏమిటో చెప్పాలి కదా మరి తదంతరుద్భూతటి పాఠ అంత ఇవన్నీ పాఠాలు ఇటు పాఠం అటు పాఠము ఏవేదో ఉంటాయి అవే అవే అంతర్యామి అని ఉంది కానీ అంతరండా అని ఎక్కడైనా ఉందా ఇక్కడ ఉంది దాన్ని అంతర్యామి అంటే ఏదో మేము చెప్పేశాం అంతరండా చెప్పాలి చెప్దాం మరి ఏదో చేయాలి కదా ఉన్నదానికి గతి కల్పించాల్సి సో ఈయన ఎలా కల్పించేదో తెలుసిన అండోద్భూత ప్రథమ శరీర అండము అంటే బ్రహ్మాండము రూపముగా పుట్టిన బ్రహ్మ అండ అండము నుంచి పుట్టిందాని కాదు అండముగా పుట్టిన అండముగా పుట్టి అండము నుంచి పుట్టినా అంటే మళ్ళీ అండానికి ఒక పేరు పుట్టిందానికి మరో పేరు నీ లేవు అండమై పుట్టిన అండంచతటు ఉద్భూతంచ అండమై పుట్టిన ప్రథమ శరీరం ఫస్ట్ బాడీ కాస్మిక్ బాడీ అంటే యూనివర్సల్ బాడీ అది ఉంది అది ఇప్పుడు ఈ అంత అక్కడ పెట్టాలి దాంట్లో అండోపాధికం విరాటి తదంతర్భూత ప్రథమ శరీరోపాధిక అంటే దాంట్లోపల పెట్టాలి ఇప్పుడు ఈ అంత ఎక్కడ ఉద్భూత కాదు అండోద్భూత ప్రథమ శరీర అంత ఉపాధిమత అని పెట్టాలండి అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే సునిశ్చిత వేదాంత విజ్ఞానార్థని అర్థం దానికి ఆ సునిశ్చిత ముందు అండోద్భూత అండమై పుట్టిన ప్రథమ శరీర మొట్టమొదటి శరీరము అనే ఉపాధికి లోప అనే ఉపాధి లోపల ఉన్నది ఉపాధిమతు అండోపాధితం విరాట్ ఓకే ప్రజాపతికే వస్తుంది తదంతర్భూత ప్రథమ శరీరోపాధిత ఓకే ఓకే మీరు పనిచేయండి అంతరండోభూత ప్రథమ శరీరోపాధిమతి అంతరంద్భూత ప్రథమశరీరోపాధిమత్ అండోపాధి అండోపాధి ప్రథమశరీర ప్రథమశరీర అంత ఉద్భూతం ఎత్తు ఆ మతు గతి కలగడే లేదు దాన్ని అలాగే దాన్ని ఇవన్నీ కూడా సరైనటువంటి స్ట్రక్చర్లు ఉన్న పాఠం కాకపోతే వాళ్ళకే అది ఆనందగిత్యాధులకే అది పట్టు పట్టకపోతే అందులో అన్నీ ఉన్నాయి లోపల అండము ఉద్భూత మొదటిది శరీరము ఉపాధి మత్తు అన్నీ ఉన్నాయి అన్వయం చేయటమే తలపోతుంటే ఆయనకు అప్పచెప్తున్న చంద్రిక గారికి అప్పచెప్తే ఆయన హ్యాపీగా దాన్ని రాసి పెట్టేస్తాడు అండా అండము యొక్క అంతః లోపల ఉద్భూత పుట్టిన ప్రథమ మొదటి మొట్టమొదటి శరీర శరీరమే ఉపాధి ఉపాధిగా మత కలిగిన శుద్ధ చైతన్యము విరాట్ ప్రతిపతి విరాట్ ప్రజాపతి సంజ్ఞం విరాట్ అని ప్రజాపతి అని పేరు గలది అగును వనంద బాగా చెప్పను చూసారా అర్జించు అలా చేసుకోండి ఉపాధి మతేద్భూత మతుందా మాలేదు ఇక్కడ ఈ పుస్తకంలో మాలేదు ఉండాలి మతే దేవతాది సంజ్ఞం భవతి ఓకే ఇక్కడ ఆది ఉంది పర్వాలేదు అది లేకుంటేనే మేలు ఇప్పుడు ఆ బ్రహ్మాండ శరీరము నుండి విరాట్ శరీరము నుండి అగ్ని మొదలైనటువంటి అభిమాని దేవతలు పుట్టుకొచ్చాయి ముందు గోళకం ఏర్పడింది దాంట్లో ఇంద్రియం పుట్టింది అగ్ని పుట్టింది గోళకము ఇంద్రియము సూర్యుడు ఆదిత్యుడు అలా చెప్పుకొచ్చారు కదా ఆ దేవతలన్నీ పుట్టారు ఈ ఆ రకంగా పుట్టిన దేవత ఉపాధి కాగలది ఆ దేవతలో ఉన్న చైతన్యం కూడా అపరమాత్మ చైతన్యమే మళ్ళీ ఇంకా వేరే లేదు అటువంటి ఉపాధి కాగలిగిన ఆ చైతన్యమునకు ఇప్పుడు పేర్లే వస్తాయి దేవతా మొదలైన పేర్లు వస్తాయి అంటే అగ్ని వరుణ ఇత్యాది పేర్లు వస్తాయి తేష శరీరోపాధి సరిగ్గా అదేవిధంగా వేర్వేరు శరీర విశేష అంటే వేరువేరు వేర్వేరు శరీరముల ఉపాధులయ్యందు కూడా ఆ పేర్లు వస్తాయి ఇప్పుడు ఆ ఉపాధిలో సావిరామని పేరు వస్తుంది ఆ ఉపాధిలో ప్రసాదం పేరు వస్తుంది అలా కూడా ఆ చైతన్యములకే ఆ పేర్లు వస్తాయి తెలుస్తుందా మీరు చూసుకోండి ఒక తెలివేమో ఆచార్యుండి అనుకుంటుంది ఇంకో తెలివి నేను శిష్యుడి అనుకుంటుంది ఇంకో తెలివి నేను ఉద్యోగస్తుంది అనుకుంటుంది ఇంకో తెలివి బ్రహ్మచారిని అనుకుంటుంది తెలివి తప్పింకేముంది బ్రహ్మాది స్తంభ పర్యంతేషు తన్నామ రూపలాభ బ్రహ్మణ బ్రహ్మదేవుడితో మొదలుపెట్టే గడ్డిపోక వరకు ఉండే సకల ప్రాణుల ఎందు ఆయా నామములు రూపములను ఆ పరమాత్మ శక్తియే పొందుతూ ఉన్నది బ్రహ్మణ అంటే ప్రజ్ఞానం చైతన్యం దానికే ఆ నామరూపములు లభిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం శజ్లీ చేశాం తదేకం సర్వోపాధిభేదభిన్నం ప్రాణి కార్తికై సర్వ్రకారేణ జ్ఞాయక వికల్ప్యనే కథ అయ కంక్లూషణ ఆ పరమాత్మచతన్యే అది ఒక్కటి కానీ ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టుగా మనకి తెలుస్తోంది దేని బట్టి వచ్చింది ముక్కలు ముక్కలు ఉపాధి భేద భిన్నం అనేకములైన సర్వములైన ఉపాధుల యొక్క భేదములచే విశేషములచే భిన్నం ముక్కలు ముక్కలుగా అవి ఉన్న ఆ చైతన్యం ఆ చైతన్యమును వీళ్ళు అనేక రకాలుగా కల్పించుకుంటున్నారు ఎవళ్ళు వీళ్ళు సకల ప్రాణులు మానవులందరూ కూడా వీడు వాడు వాడు వాడు ఉంటూ కల్పించుకుంటున్నారు చూడడానికి వేర్వేరుగా అనిపిస్తారు కానీ లోపల చైతన్యాంశంలో ఇద్దరు ఒక్కటి సర్వ ఇష్ట్రాణి భీ సకల జన్ములు అలాగే అనుకుంటారు సకల జన్ములు అలా అనుకోవడంలో తప్పేం లేదయా వాళ్ళు ఇంత లోతుగా ఎక్కడ పరిశీలించారు వాళ్ళు హడావిల్లో వాళ్ళు ఉంటారు డబ్బులు చేసుకోవాలి భోజనాలు అవి చేసి సంపాదించుకోవాలి ఏదో హడావిల్లో ఉంటారు ఇప్పుడు ఆ పిల్ల స్కూల్కి వెళ్ళి హెడావిలో ఉంది ఎవడ హెడావిడి వాడి వాళ్ళకి ఈ ఆత్మలో ఏకమా అనేకమా ఈ గోళ వాళ్ళకెందుకు కానీ మేము ఫిలాసఫర్సమని మునగాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు వాళ్ళు తార్కికులు తార్కికులు అంటే సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు వీళ్ళ ముగ్గురిని శంకరులు తార్కికులని వాళ్ళకు ముద్దు పేరు పెట్టారు వీళ్ళు తర్కా అంటే ప్రతిదాన్ని కట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ముక్కల ముక్కల కింద విడవకడమే వీళ్ళ పని వీళ్ళు కూడా వేర్వేరు రూప నామరూపములు యథా యథార్థమైనట్టుగా స్వీకరిస్తున్నారు వాళ్ళు సర్వప్రకారేణ జ్ఞాయత సర్వమును సర్వముగానే వాళ్ళు తెలుసుకుంటున్నారు సర్వమును ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ అని తెలుసుకోవట్లేదు ఆల్ ఈజ్ ఆల్ ఆల్ ఈజ్ ఆల్ అని తెలుసుకుంటున్నారు అలాగే వేరువేరు నామరూపములతో ఊహలను అనేక ప్రకారముగా వికల్పించుకుంటున్నారు ఇలాగ వీడి శత్రువు వీడి మిత్రుడు వీడి ధర్మము వాడు అధర్మము వీడు సుఖము అది అదు అలాగే దుఃఖము అంటూ అనేక ప్రకారములుగా వివిధ కల్పనలు చేసుకుంటూ వీళ్ళు దం మను మన్యే ప్రజాపతి ఇంద్రమేకోపరే ప్రాణం అపరే బ్రహ్మ శాశ్వతం మనుస్మృతికారుడు అన్నాడు ఏతం ఏ పరమాత్మను ఏకే కొందరు అగ్నిం వదంతి అగ్ని అని అన్నే మరికొందరు మను వైవస్వృత మనువు స్వయంభవ మనువు అనేవో పేర్లు పెట్టి ఆ మనువులు అంటే మహారాజులు మీరందరూ కూడా మిథికల్ మనువులు యథార్థంగా పరిపాలించిన మహారాజులు కాదు పౌరాణిక మనువులు వాళ్ళు పరిపాలించారని పురాణాల్లో ఉంటున్నాయి వైవస్వృత మనువు పరిపాలించాడు స్వయంభవ మనువు పరిపాలించాడు ఆయనకి ఉపకూతురు ఆమె పేరు దేవహూతి అంటూ కథలు ఉంటాయి ఎప్పుడు పరిపాలించాడు ఈ స్వయం భూమి మనం వాళ్ళని హిస్టరీ పుస్తకం తీస్తే ఏమీ కనపడదు అవాళ్ళు వీళ్ళు మానవులు ఆయనేమో ఈ డెబ్బై వేల సంవత్సరాలు పరిపాలించాడు ఇంకా హిస్టరీ ఏముంటున్నాను ఈ డెబ్బై వేల ప్రతిపాదించిన వాడికి హిస్టరీకి సంబంధమే ఉండదు ఇదంతా కూడా గాథలు మరికొందరు ఏమంటున్నారు అన్నే ప్రజాపతిని అని మరికొందరు ఉన్నారు అవి రాట్టండి అవి రాట్టే పరమాత్మ అని కొంతమంది అన్నారు ఒకే పరమాత్మని ఇలా చెప్తున్నారండి కొందరు ఇంద్రుడు అన్నారు ఏకైంద్రం దేవరాజు మరికొందరు వీళ్ళు యోగులు అప్పుడే ప్రాణం ఈ యోగులు అంటే వీళ్ళు ఈ చక్రాల యోగులు ఆ ప్రాణశక్తి కుండలిని ఆ శక్తి కుండలాకారంగా చుట్టుకుని ఉంటుంది దాన్ని మనం లేపాలి ఎలా లేపాలి మనం ఇలాగా ముక్కు మూసి లే స్వామిగా అలా లేపాలి నిజంగా అలా లేపి మళ్ళీ విడిచిపెట్టేవాడు వైపు వస్తున్నాం అలా వేపాలి దాన్ని వాళ్ళు ప్రాణం పాస్తుంది లేదా సకల ప్రాణులు ఒకే పరమాత్మ అని ప్రాణశక్తి స్థాయిలో ఉపాసనలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో ఆ రకంగా వాళ్ళు చెప్పారు అయితే ఇంకొంతమంది ఉన్నారండి వీళ్ళు ఏం చెప్పారంటే శాశ్వతం బ్రహ్మ శాశ్వతం అంటే కాలం మనకు అతీతమే సత్ శ్రీ వాళ్ళు ఏమని చెప్పారంటే అకాల్ అని చెప్పారు ఇలాద్యా స్మృతి అంటే ఈ రకంగా మనస్మృతి మొదలైనవి చెప్తున్నాయి స ఏతేన ప్రజ్ఞేనాత్మనా అస్మాల్ లోకామ్య స్వర్గే అముష్ం స్వర్గే లోకేష్ సర్వాన్ కామానా అమృత సమభవత్ సమభవత్ దీనికి ముందు అర్థం చెప్తారు చూడండి అర్థం మీరు వెనండి సహా మానవుడు ఏదైనా ప్రజ్ఞేనా ఈ ఉపాసన చే ఆత్మన తన చే అస్మాల్లోకాత్ ఈ భూలోకము నుండి ఉక్రమ్యా పైకి లేచి అమిష్మన్ పైన ఉండే స్వర్గేలోకే స్వర్గలోకమునందు సర్వాన్ కామాన్ కోరికలన్నింటినీ ఆత్వాత్తుంది అనగా అంభార్జ సరసల సంగీతము మొదలగు వాటిని ఎంజాయ్ చేసి అమృత అమృత పాదము చేసిన వారైత సమభవత్ సమభవత్ జలామరణములు లేని వారిగా దేవతలుగా ఉండివి ఈ మాటలు మీకు కొత్తగా కనబడ్డాయా ఉన్నాయా చిన్న ఉన్నాయా అలా అర్థం చెప్తే అలా చెప్పచ్చు దానికి అలా చెప్తే తప్పు ఇప్పుడు అలా చెప్పాలి సహా ఆ సాధకుడు ఏతేన ప్రజ్ఞేనాత్మనా తన స్వరూపమైన ఈ ఎరుకచే అస్మాత్ ఈ దృశ్యమైన లోకాతు దేహము నుండి ఉత్తమ్యా పైకి లేచి అనగా దేహాత్మభావమును విడనాడి అముష్యం ఇంద్రియగోచరము కాని స్వర్గే ఆనందరూపమైన స్వర్గంటే ఆనందం అంటే లోకే ఆత్మలోకమునందు సర్వాన్ కామాన్ అనంతములైన కామనలను ఆత్వా అనగా నిష్కాముడయి అమృత జనన మరణములనే వాడై తమ తగ్గుతున్నాడు ఇది అర్థం చెప్పాలి ఇప్పుడు మీరు ఇంతవరకు ఉన్న ఉప ఉపనిషత్తుని బట్టి ఈ అర్థం చెప్తారా అర్థం చెప్తారా ఆ పురాణార్థాన్ని చెప్పకూడదు పురాణార్థాన్ని ఎవళ్ళు కొంతమంది భాష్యం సవామ దేవ అన్యోగా సహ అంటే పోయి చూసుకోవాలి ఈ సహా అంటే వాడు ఈ వాడెవరు వెనక్కి వెళ్తే తెలుస్తుంది అక్కడ వామదేవుడు ఉన్నాడు ఈ కథ అలా మొదలైంది కూడా సమభవత్ అంటే కథ చెప్పినట్టుగా మళ్ళీ లంగే వచ్చింది కాబట్టి అలా చెప్పచ్చు వామదేవుడు ఆ వామదేవుడు మోక్షం అనుకున్నాను అని చెప్పచ్చు వామదేవుడే ఒక్కర్లేదా వాడు కూడా కావచ్చు కాబట్టి అన్యోగా ఎవడెవడు దీనిని ఈ తెలుసుకుంటాడో వాడికి ఫలము లభించును సరిగ్గా వామదేవుడిలాగే ఋషిలాగే గర్భంగా ఉన్నవాడే కాలక్కర్లేదు వాడి కింద ఆయన రాశాడు అది అన్యోవా ఏవంజోక్తం బ్రహ్మేడా పైన వర్ణింపబడిన బ్రహ్మ అంటే సకల జగత్ కారణమైన బ్రహ్మను పైన చెప్పిన విధముగా ఈ ప్రకారముగా ఎవరు తెలుసుకుంటాడు ఈ ప్రకారముగా అంటే జ్ఞేనాత్మనా శుద్ధ చైతన్య రూపమైన ఆత్మరూపముగా శుద్ధ చైతన్యముగు ఆత్మరూపముగా ఎవడైతే తెలుసుకుంటాడో అలా ఎవరైతే తెలుసుకుంటాడో అంటే ఇక వామదేవుడికి వీడికి మధ్య నుండి ఎవళ్ళు లేరని మీరు అనుకోకూడదు మధ్యలో కూడా ఎంతోమంది మహాజ్ఞానులు ఆ విధంగా తెలుసుకున్నారు ఏ నైవ ప్రజ్ఞేనాత్మనా పూర్వేద్వాంస అమృత అభూవన్ ఏ రకమైన ఏ ప్రజ్ఞాన బ్రహ్మయగు ఆత్మరూపముగా గడచిన కాలంలోని జ్ఞానులు తెలుసుకుని అమృత స్వరూపులు జరామగరడ రహితులైపోయి మోక్షములు పొందిన వారైనారు అంటే వామదేవుడు కథ మొదల వీడు ఇప్పటి వాడు ఈ మధ్యలో కూడా ఎంతమంది మహాపురుషులు ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకోవాలి అంతేగాని వామదేవుడు అని చెప్పి ఊరుకోకూడదు లేబు ఇప్పటి వాడు అని చెప్పి ఊరుకోకూడదు మధ్యలో అన్నీ కలుపుకోవాలి కథ అదే విధముగా అదే ప్రకారముగా అదే ప్రకారముగా అంటే ఆ వామదేవుడిలాగా ఈ మధ్యలో వచ్చిన మహా అనేక జ్ఞానుల వలె వీడు కూడా అయమే విద్వా ఈ జ్ఞాని కూడా అంటే ఈ పాఠం చదువుకుంటున్న జ్ఞాని ఇప్పటి కాలంలో దీన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని కూడా వారు కూడా అమృతుడు అవుతాడు ఎలా అవుతాడండి ఏకైనైవ ప్రజ్ఞేనాత్మన ఈ విధముగా వర్ణింపబడిన ఎరుక అనే అవుతాడు అమృతుడు అవుతాడు అంతేగాని బంధుతో స్వర్గానికి వెళ్ళాడు ఇలాంటి దేహమైన ఏంటని పెట్టుకుని ఎక్కడికోకుండా అలాగే ఉండదు ఇప్పటి వరకు చెప్పబడిన ఈ శుద్ధ చైతన్యమైన స్వరూపం ఏది కలదో దాని రూపముగా ఉండి ఇతంభూత లక్షణం ఆ ఉండి అంటే అతి జ్ఞానమును పొందినవాడై కింద అదే రాశారాయన ఆత్మజ్ఞాన నిత్యభూతం స్వస్వరూపం ప్రాప్త్యా ఇత్య తన స్వరూపములు తెలుసుకుని దేశకాలములకు అతీతమైన చైతన్య స్వరూపమును పొంది అనర్థం పొంది ఏమవుతుందండి అస్మాల్లో ఇత్యాది వ్యాఖ్యాతం ఇది వ్యాఖ్యానం చేసేసామన్నారు అస్మాల్లోకాదుక్రమ్య ఇంతకు ముందు చెప్పారు శరీరమును సాక్షాత్గా శరీరం వదిలిపెట్టి పది లోకానికి వెళ్ళిపోయడం అర్థం కాదయా అది కాదు అర్థమేది పురాణం కాదు ఇది ఇక్కడ ఏది కాదని వీళ్ళు పని కట్టుకు చెప్తారో దాన్ని తీసుకుని దాంట్లో నా కొట్టి ఆ నీలిన దాన్ని పెట్టుకుని పురాణాలు రాసుకున్నారు వీళ్ళ మోహనక్ష ఇక్కడ కాదని చెప్పినందుకైనా పని కొంత మర్యాద ఇవ్వచ్చు రాత్రి పన్నెండు గంటల తర్వాత త్రాగరాదు అని ఉంటే ఆ రాదు కొట్టు నడిపిస్తారు ఏం చెప్పమంటారు ఇలా అలా చేశారు పైన చెప్పిన విధముగా ఈ లోకము నుండి పైకి లేచి ఒక అంటే శరీరాన్ని డైరెక్ట్గా వదిలిపెట్టేసి పై లోకానికి వెళ్ళిపోవడం అని కాదయ్యా శరీరం అనేది చేత కల్పటము ఈ శరీరమైన నేను చేత కల్పటము ఈ అజ్ఞానమును విడిచిపెట్టి ఈ అజ్ఞానము నుండి పైకి లేచి అని అర్థము ఇది ఇంతకు ముందు చెప్పడం అయినది ఒక చోట వచ్చింది అది ఓకే ఓకే అస్మాల్లోకాదుక్రమ్య అనగా ఈ శరీరాత్మ భావము నుండి పైకి అంటే జ్ఞానము చేత శరీరము తాను కాదు అని తెలుసుకొని అని అర్థం అముస్లిం స్వర్గే లోకే దేహేంద్రియాదులకు అతీతమైన అదే అముస్లిం అంటే ఆత్మ అనే ఆనంద లోకము నుండు సర్వాన్ కామానా సర్వాన్ కామాన్ సహ కోరికలన్నీ ఒకదాంధ్రంలో ఒకటి తీర్చుకోవడం కాదు అన్ని కోరికలు తీర్చే ఎలా ఉంటుందో అటువంటి పూర్ణత్వాన్ని వాడక్కడ అనుభవిస్తున్నవాడై సకల కామనలను పొందినవాడై అమృత జనన మరణ ప్రవాహము లేని వారుగా సమభవతే అగుతున్నాడు లంగని లతలోకి మర్చిపోవడం సంభవతే నర్థం అగుతున్నాడు సమభవత్వ ఇంకోసారి చెప్పారంటే అధ్యాయం పూర్తయిందని అర్థం ఇటీ ఎక్కడతో పూర్తి ఇటీ అంటే పూర్తయింది అయితే ఇంకా మన పుస్తకం మూసేది అనకూడదు ఓమిటి ఆ ఓం అనే కూడా మనం చెప్పుకుంటే కానీ పూర్తవ్వదు ఓం అని ద్వారా మనం అది చెప్పాలి ఏమిటది మనో మేచి వేదశ ప్రాసీ అనేకేన అహోరాత్రు వ్యాచరేయ ద్వితీయరణ్యకే షో్యాయ ఇది ద్వితీయరణ్యకం అంటే ప్రథమారణ్యత లేదే ఉంది దాంట్లో ఇది ఆరో అధ్యాయం మనం మన జమో ఇది మూడో అధ్యాయం అంటే ఇంతకు ముందు మూడు అధ్యాయాలు ఉన్నాయి దీనికి శ్రీమద్ పరమహంస పరమరాజు ఆచార్య శ్రీమద్ గోవింద భగవత్ పౌజ్యపాత శిష్టి శ్రీ శంకర భగవత స్మృతం బహుచ బ్రాహ్మణ బహుచ అంటే రుక్వేదా అనేక రుక్కులు ఉంటాయి అర్థం సో అటువంటి బ్రాహ్మణ ఉపనిషత్ బ్రాహ్మణ ఉపనిషత్తు ఐతిరేద బ్రాహ్మణం యొక్క ఉపనిషత్తు దాని భాష్యము సమాప్తమైనది ఐతరే అంటే అర్థం మీకు చెప్పానా నేను ఇతరా అనే దాసి దాని కొడుకు అతను వేద పండితుడు అతడు దాన్ని దర్శించాడు అని చెప్పి దానికి ఐతరే బ్రాహ్మణము అని ఆ బ్రాహ్మణ భాష్యము బ్రాహ్మణుల్లో ఉపనిషత్తు యొక్క భాష్యము సమాప్తమైనది ఇక్కడ ఇది ఆనంద జ్ఞాన విరుగుతాయా ఆయన ఆనంద జ్ఞానాన్ని కూడా పేరు దా ఆ భాష్యే నేను చూశాను కదా అన్నగా కేటం చాలాసార్లు అంచేత వాడిని ఒకసారి స్మరించడం అవసరం అదే కాకుండా ఇది శ్రీమద్ పరమహంస పరమరాజు కాదని శ్రీమద్ గోవిందానందగిరి శిష్య విద్యాచస్పతి స్వామి విష్ణుదేవానందగిరి రచితం టెప్పణం సమాప్తం అది మనం సరైన ఆయన పేరు విష్ణుదేవానందగిరి ఆయన రాసిన టెప్పణం కూడా అయినది అంతేకాకుండా ఈ మహాపురుషుడు సచిదానంద్ర సేని గారు మనల్ని చేపట్టుకుని నడిపించారు ఆయన వీళ్ళు లేకపోతే ఆ వాక్యాలు తల కొట్టుకున్న అవి సెట్లు కావాలి లేకపోతే చంద్రుడికి చూసుకోవాల్సింది పై పై విషయాల పాటు అఖరాసినట్టుగా రాసి పెడతారు కాబట్టి ఈ మహాపురుషులందరూ మనము ప్రపంచంలో ఉన్నాము పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణములక్ష్య పూర్ణమాదాయ పూర్ణమేవాష్యే శాంతిశాంతిశాంతి